ఇరవై తామసంబు విడక తత్వంబు గనరాదు రాజసంబు విడక రాదు ముక్తి సాత్వికంబు మోక్ష సాధనంబైయుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో నివాసముంటున్న మూడు ఆత్మలలో అహర్నిశలు జీవుడిని కాచుకొనియుండు ఓ రెండవ ఆత్మ వినుము ఇస్లాం మతములో సైతాన్ అని చెప్పబడునది మరియు క్రైస్తవ మతములో సాతాన్ అని చెప్పబడినది హిందూ మతములో మాయా అను పేరుతో చెప్పబడుచున్నది సర్వసృష్టికి అధిపతి అయిన పరమాత్మయే మాయను సృష్టించాడు జగత్తులోని సర్వ జీవరాశులను వాటి కర్మానుసారము నడుపుటకు మాయను పరికరముగా దేవుడు పెట్టుకున్నాడు జగత్తును నడిపించు యంత్రాంగములో మాయ పాత్ర కొంత మరియు ఆత్మ పాత్ర శరీరములో ఉండునట్లు దేవుడు చేశాడు ఆత్మ శరీరమునకు శక్తి ఆరోగ్యమును కర్మప్రకారమివ్వగా మాయ మనిషి సామాజిక జీవనములో లగ్నమగునట్లు దేవునివైపు ఆధ్యాత్మిక జీవనమువైపు లగ్నము కానట్లూ చేయుచున్నది మాయా మన శరీరములో ఎట్లున్నదనగా మాయ మూడు భాగములై మూడు గుణములను పేర్లతో ఉన్నది మూడు గుణభాగములలో ఒక్కొక్క భాగము నూట ఎనిమిది భాగములుగా విభజించబడి ఉన్నది ఆ గుణభాగముల పేర్లు ఒకటి తామసము రెండు రాజసము మూడు సాత్వికము అని కలవు మాయకు సంబంధించిన మూడు గుణభాగములను వదలినప్పుడు మోక్షమును పొందుటకు సాధ్యమగును సాత్వికమనునది మిగతా రెండు గుణభాగముల కంటే కొంత ఉత్తమమైనదిగా ఉండి భక్తి మార్గమును కలుగజేయును సాత్విక చింతనతో కొంత భక్తి మార్గము కలిగించి నేను మోక్షమార్గములో యున్నాను అని భ్రమింపజేయును అసలయిన దేవుని మార్గము చూపునది ఏ గుణమూ కాదు కావున సాత్విక గుణము వలన కలిగిన విశ్వాస మార్గము పరమాత్మది కాక మిగతా అన్యదేవతలదై ఉండును అది భక్తి మార్గమే అయినప్పటికీ సృష్టికర్త అయిన పరమాత్మ యొక్క మార్గము కాదు అని తెలియాలి సాత్వికము మోక్ష సాధనమైనట్లు భ్రమింపజేయుచుండును అలాగే రాజసములోని గుణములను తామసగుణములను వదలనిదే నిజ దైవ మార్గము తెలియదు కొందరు తపస్సులకు సిద్ధులకు సాత్విక గుణములుండి అన్యదేవతారాధకులైయుండుటవలన మరికొందరు సాత్విక భ్రమలో పడి యజ్ఞములు చేయుటవలన పూర్తి మోక్షము పొందలేకపోవచున్నారు సాత్వికము మోక్ష సాధనమని భ్రమింపజేయుటవలన మరియు రాజసము పేరు ప్రఖ్యాతుల మీద భ్రమ కలిగించుటవలన తామసము అన్నిటికీ తక్కువ గుణమై ఉండుటవలన మూడు గుణభాగములు మాయకు ప్రతిరూపమై నిలిచియున్నవి అందువలన వాటిని విడువక ముక్తి దొరకదు